It's not a marriage. Rama marries, Rama versus Sita. I mean, in English, we have a particular issue. It is not a marriage like that. It is something more than that. Kavati, they lost all sense of appropriateness. They just don't know anything about it. They have converted uh, gods into downright faction leaders. Riles in a faction leaders, gods are the kind of like, విష్ణు ఇది వన్ ఫ్యాక్షన్ లేదా శివాయి అరవై వన్ ఫ్యాక్షన్ లేదా ఆ లెవెల్ మట్టికొచ్చేసరి సో దర్శ వేరే ఉంటే ఇన్స్పైర్ వెరీ అన్ఫార్చునేట్ ఎనీవే సో ఇది కసిది కచిత బ్రూమ కాబట్టి స్వతహ అన్యద్భస్వంతరం పరికల్ప్య ఇప్పుడు కార్కికులు ఏం చేస్తారో తెలుసునండి మట్టి ఉంటుంది ఉన్నది మట్టి కొండని వీళ్ళు అన్నప్పుడు మట్టే కుండ లేదన్న వీడంకా కుండ పుట్టలేదన్నప్పుడే మట్టే కుండ పగిలిపోయిన తర్వాత కూడా మట్టే ఉన్నది మట్టే వీడు ఏం చేస్తాడంటే ఘటము అనే ఒక నామాన్ని దిగుమతి చేస్తాడు పిక్చర్ అంటే ఎందుకురా ఈ ఘటం మాట ఎందుకురా అంటే ఊరంతా అనుకుంటూ ఉన్నారు కాబట్టి అదే కరెక్ట్ అంటారు వాడికి డెమోకోట్స్ సో ఊళ్ళో వాళ్ళందరూ ఘటం అనుకున్నారు కాబట్టి అది సత్యం హో ఎనీవే సో ఘటము అనే ఒక దాన్ని పిక్చర్లో తీసుకొస్తాడు తీసుకొచ్చి ఏం చేస్తాడో తెలుసు ఈ ఘటము పుట్టుటకు ముందు లేదు ప్రధ్వము సాగభావము అంటాడు రాగ ఉత్పత్తే ప్రగ్వం సాచ్చం అసత్వం బ్రువతే ఘటను తీసుకొచ్చాడు పిచ్చట్లేదు తీసుకొచ్చి ఘట అసత్ అంటాడు ఈ ఘటము లేదు ఏమిట్రా అంటే ఉత్పత్తేటకు ముందు ఘటము లేదు మీరు ఆలోచించండి శంకర్లు అబ్జెక్ట్ చేస్తారు దీనికి మీరు ఘటహ అసన్ అంటారు ఘటము లేదు అంటారు అసన్ అంటే ఏమిటి శూన్యము శూన్యానికి మీరు ఘటహ అనే దానికి ఆ ఘటత్వ విశిష్టమైన శూన్యంగా ఎలా ప్రతిపాదన చేస్తారండి అసలు ఘటహ లేదు అని మీరు అన్నప్పుడు కూడా ఆ లేదని అంటూ ఉండగానే ఆ ఘటధావన మీ మనస్సులో నిర్మాణం అయిందా లేదా ఆ ఘటధావనని ఎదుర్కొన్న పెట్టుకునే లేదంటున్నారు హౌ కాబట్టి ఘట పుట్టుడికి పూర్వము లేదు అంటాడు ప్రాగభావము ప్రావము ఘటం తగిలిపోయిన తర్వాత లేదు ప్రధ్వంస అభావము కాబట్టి ఘటము అసత్ ఇది అసత్ అటు అసత్ మధ్యలో సత్ అసత్ నుంచి సత్ వచ్చింది అంటే అసత్తు నుంచి సత్తు వచ్చిందని చెప్పడానికి ఘట ప్రాగభావాన్ని ఒక దాన్ని కల్పించాలి ఘట ప్రధ్వంసాభావాన్ని ఇంకో దాన్ని కల్పించాలి కల్పిస్తాడు అన్ని కల్పించడమే వాళ్ళ పని ఘట ప్రాగభావాన్ని కల్పిస్తాడు ఘట ప్రధ్వంసాభావాన్ని కల్పిస్తాడు కల్పించి అదిగో అసత్ అసత్ ఇది అసత్ ఇది అసత్ మధ్యలో సత్ అసత్ నుంచి సత్ వచ్చింది అని చెప్తూ ఉంటాడు ఎరాజు ఇవి మేము సత్తు కంటే మరి ఒక వస్తువుని కల్పించమే కల్పించాం మట్టి అండి నేను ఘటన అన్న సరే మట్టి అంటాను మట్టి అని ఉంటాను ఇప్పుడు అసత్తు అసలు పిచ్చట్లో ఉందా లేదు మట్టి వాడు ముద్ద పట్టుకున్నాడు మట్టి దాన్ని ఇలా రూపం తీసుకొచ్చాడు మట్టి అది కింద పడిపోయి ఇంకో రెండు ముక్కలు మట్టి ఇప్పుడు ఏది అసత్తు ఏది సత్తు దేని నుంచి ఏది పుట్టింది అసలు ఇదంటే యూ డోంట్ డ్రింక్ ఎనీ అదర్ ఎంటిటీ ఎనీ ఎంటిటీ అదర్ దాన్ అసలు పిచ్చర్ మనకు తీసుకున్నాను కాబట్టి మా దృష్టిలో సత్తు తప్ప అసలు రెండో వస్తువు లేనే లేదు కాబట్టి మాకు తస్మాభి కదాచిత్ ప్రచిదతి ఏ కాలం నొందైనా ఏ స్థానము ఏ దేశం నొందైనాను సో సతహా అన్యత్ సత్తుకంటే భిన్నంగా అన్యత్ మరి ఒకటి అభిధానం అంటే నామముగాని అధిధేంచుగాని నరికల్ప్యతే మేము కల్పించు కల్పించుటనే లేదు ఎందుకంటే ప్రాగభావం చెప్పాలంటే ఘట ఉండాలి ప్రధ్వంసభావం చెప్పాలంటే ఘట ఉండాలి దిస్ ఘట ఇస్ ఎండ్ దివెన్ ఏ మెయిన్ అంటే నామము అధిధేయం అంటే ఆ నామము చేత నిర్దేశింపబడే రూపము నామరూపములో అర్థం ఈ నామరూపములను మేము అసలు కల్పించనే కల్పించం ఎవరైనా నామరూపాలని ఆరోపిస్తే అవి నిత్యం కాబట్టి మాకు ముందు వెనకాల మధ్యలో ఆది మధ్యాంతము లేదు మాకు సత్యే ఉంటుంది సత్తు తప్పిందేమి లేనేలేదు మాకు నువ్వు మధ్యలో మరి ఏమండీ ఈ జగత్తు ఏమిటండి ఈ నానాత్మ అంటే కూడా మేము ఏం చెప్తా ఆ సత్యే అన్ని రూపాలుగా కనపడుతుంది ఏం చెప్తాం మాకు సత్తే ఉంటుంది ముందు సత్ే జగత్తు జగత్తు ప్రళయం వచ్చిన తర్వాత కూడా సత్యే కాబట్టి మాకు అసలు కంటే మరో లేనేలేదు కాబట్టి మాది నేను శూన్యానికి లేకపోతే అర్థవైనాశిని ఇవేమీ ఉదరవు సదేవను అన్యబుద్ధ్యాస్ ఇస్ ది విషం విషం ఎలా ఉంటుంది నీవు అన్యబుద్ధ్యా అభిధీయతే దేనినైతే మరొకటి అనే బుద్ధితో నీవు పేరు పెట్టుకున్నావు అయితే అన్యబుద్ధి అధిధీయత అంటే నిర్దేశింపబడ్డాం అంటే పేరు పెట్టబడ్డాం ఇప్పుడు నెక్లెస్ అన్నారు నెక్లెస్ అంటే మీరేం చేస్తున్నారు అన్యమొకటి ఇదేదో మరొకటి ఉంది అనే బుద్ధితో దానికి పేరు పెట్టారు కాబట్టి ఇదేదో మరొకటి ఉందనే బుద్ధితో నీవు దేన్ని పేరు పెట్టేవో అది మా దేశంలో బంగారం తప్పమయ్యేమీ కాదు అదేవిధంగా పరమేశ్వరుని కంటే భిన్నంగా ఉంది అనే ఒక అన్యబుద్దితోటి నీ ఓ పేరు పెట్టే దానికి ఆ పేరు పెట్టింది అది తదేవ సర్వం అభిధానం ఆ పేరు అన్నీ కూడా ఆ పేర్లన్నీ కూడా సదేవము సత్మాత్రమే గదా ఇప్పుడు పర్వతమో అన్నారు పర్వతమో అని అన్నాడంటే వీడి అభిప్రాయం ఏమిటి అది ఈశ్వరుడు కాదు అని వీడభిప్రాయం ఈశ్వరుని కంటే అని అభిప్రాయం ఈశ్వరుని కంటే భిన్నమైంది అయినప్పుడే మన దగ్గర పేరు పెట్టాల్సి వచ్చింది అది ఇప్పుడు బంగారు నెక్లెస్ అని అన్నాడంటే నెక్లెస్ అని ఎందుకు పెట్టాడు పేరు బంగారం అంటే సరిపడుతుంది కదా అంటే బంగారం కంటే సంథింగ్ డిఫరెంట్ అని వీడికి బుద్ధి ఉంది ఆ బుద్ధితో దానికి నెక్లెస్ అని పేరు పెట్టాడు వాడు పెట్టిన ప్రతి పేరు కూడా బంగారం కంటే భిన్నంగా ఏది లేనేలేదు అదేవిధంగా ఈశ్వరుని కంటే భిన్నంగా పర్వతము లేదు నదీ లేదు గ్రహము లేదు గోళము లేదు మనిషి లేదు పశువు లేదు పక్షి లేదు ఎవ్రీథింగ్ ఈస్ డిఫినిటీ అండ్ ద డిగ్నిటీ ఈజ్ సత్ కాబట్టి నువ్వు నువ్వు చెప్పేవి అంటే ఇదిగోనండి అని వాడు ఏదో చెప్తాడు ఈ పర్వతం అండి అంటాడు నువ్వు పర్వతం అని పెట్టేవే పేరు అది అన్యబుద్దితో పెట్టావు అదేదో సత్తు కంటే భిన్నమైందనే బుద్ధితో నువ్వు దానికి పర్వతం అని పేరు పెట్టేవే ఆ పర్వతము అనే సత్తు తప్ప మరొకటి కాదు మరి నది నది అనే అభిధానము సత్తు తప్పు మరొకటి కాదు కాబట్టి సకల జగత్తు కూడా ఆ సత్తుని మాత్రమే దర్శిస్తావు ఇట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ ఆల్సో మీరేం చేయాల్సి ఉంటుందంటే మీ గురించి మీ దర్శనాన్ని ముందు శుద్ధి చేసుకోవాలి ఆత్మశోధనము చిత్తశోధనము ఆత్మశోధనము అని భగవాన్ అమహర్షిగా ఉంటారు ఇలాంటి మాట ఒకటే నా గుర్తులేదు సరితనం సో ఆత్మశోధనం చేసుకోవాలి నేను ఎవరు అనే విషయంలో మీ దృష్టికోణం తప్పుగా ఉంటే జగత్తు విషయంలో కూడా మీ దృష్టికోణం తప్పుగా ఉంటుంది నేను ఎవరు అనే విషయంలో మీకు సరైన అవగాహన ఉంటే జగత్తు గురించి కూడా మీకు సరైన అవగాహన అంతే భగవాన్ అమ్మ మహర్షి నేను ఎవరో తెలుసుకో నేను నేను ఆత్మస్వరూపుడను నీకు తెలిసినప్పుడు అప్పుడు నువ్వు జగత్తును చూస్తే జగత్తు ఈశ్వరుని కంటే భిన్నంగా లేదని నీకు తెలుస్తుంది అంట నేను ఫలానావార అబ్బాయిని జగత్తును చూస్తే వీడికి అంతా మనకు కనపడే జగత్త కనపడుతుంది ఫలానావారి అబ్బాయిని కూడా తప్పు లేదు కానీ అలా ఉండదు అందుకోసం అలా దిద్దాండి దేవి ఎవరు వాటెవరే ప్రశ్నికి అది సమాధానం కాదు మరి అందుకోసం అలా చెప్పాల్సి వచ్చింది అదే సమాధానం అయితే ఈ జాస్ప్ర అంటారు అందరం కాబట్టి వాటి అమ్మాయి వాడికి వాడి స్వరూపం గురించి సరిగ్గా తెలియకపోవడం చేత వాడు దేవుణ్ణి వాడేమో ఇష్టం వచ్చినట్టు కల్తీ కనుక ఎనివే సో కాబట్టి నేను ఆత్మస్వరూపుడను చైతన్య స్వరూపుడను అని కనుక స్పష్టంగా ఆ సద్్రూపుడను అనే అనుభవం కనుక వీటికి స్పష్టంగా కలిగిన నాడు జగత్ కూడా సద్రూపంగా శాసిస్తుంది కానీ మీరు ఆలోచించండి వీటి జగత్తు స్త్రీ పురుషులుగా విభాగించండి ఉంటుంది ఎందుకలా అంటారు నేను పురుషుడను నేను స్త్రీని అనేది ఇప్పుడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు ఏదో ప్రసంగం వచ్చింది ప్రసంగంలో అన్నారు చూడండి వన్ వన్ క్రిస్టియన్ వస్ అన్నారు and then i ran out why do you said when indian is skill anto sarpadada now for the lack of ten text and coach oka juttu madda chestar ankonde it is a, a premeditated murder ankonde ipc prakaranga tariki shiksha empaduthundi marana shiksha paduthundi but you said that one indian is skilled one human being is killed who is the killer who is the killer you arrest him put in jail, make a paka case, and put before the court, and win a judgment against him, and hang him. Enough. That is all you have to do. But we don't have to do it. We don't have to do it. We don't have to do it. We don't have to do it. But we don't have to do it. దానికి మసిపుసి మారేడుకాన్ని ఏదో సంథింగ్ అదర్ దాన్ వాటికి తీసులాగా చూపించే ప్రయత్నం చేస్తాడు క్రిస్టియన్ స్కిల్డ్ అంటే ఇలాగే అన్నాడు ఒక ఆయన వైడ్ యూస్ ఏదా నాకు అలా అనిపించదు ఐ డోంట్ లుక్ అట్ ఇట్ లైక్ దాట్ వైడ్ యూసేదా బికాస్ ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ నో హైట్ ఈస్ ది ఫ్యాక్ట్ వాట్ ఆన్సర్ ఈస్ బి బెటర్ ఫ్యాక్ట్ వన్ ఇండియన్ స్కిల్ వన్ హ్యూమన్ బీయింగ్ స్కిల్ అండ్ సో లాస్ట్ పనిష్ కల్పిరేట్ okay what is wrong in saying efcn is killed it is wrong we are dividing the society on the basis of religion versus mira society divide chestaru british wall divide chesi rule chesaru kontra kala vallu mottham mottha modalapadaledu vallu 1857 lo ippudunte indian sundaru unite ayi so the first war of independence mount chesi british vallaki valaku punadralu kadilipoyatla chesaro appudu adi chalari poyina tarvata the vallu oka decision isthunna వీళ్ళందరూ కలిసి ఉన్నట్లయితే మన ఇక్కడి నుంచి తరివేస్తారు వీళ్ళని మనం ఎందుకంటే అప్పుడు హిందూస్ ముస్లింస్ కలిసి వాళ్ళ జగినస్ట్గా పోరాడారు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో ఎవరు పిల్ల బహదూర్ షా జర్ వసాన్సీ లక్ష్మీబాయ్ వీళ్ళందరూ కూడా ఫాలోవర్స్ అండ్ ద గ్రేట్ వార్ ఇండిపెండెన్స్ ఇక్కర్స్ అందరూ కలిసి వీళ్ళు ఉన్నారు వీళ్ళని మనం డివైడ్ చేస్తే కానీ రూల్ చేయలేదు పాలసీ డిసిషన్ టు డివైడ్ ఇంకా ఆ డివిజన్ ఎలా మొదలు పెట్టకో తెలుసు అండి ఇండియన్ సొసైటీని మారిటల్ రేసెస్ నాన్ మారిటల్ రేసెస్ అని రెండు కింద పెడారు ముందు ఏమన్నారంటే మరాఠా ఈజ్ ఎ మారిటల్ రేస్ పంజాబీ ఈజ్ ఎ మారిటల్ రేస్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నాట్ మారిటల్ రేసెస్ అని వాళ్లే పెట్టారు ఆ విభాగం తర్వాత హిందూస్ అండ్ ముస్లింస్ అని విభాగం చేశారు బ్రాహ్మిన్స్ అండ్ నాన్ బ్రాహ్మిన్స్ అని విభాగం చేశారు తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ిరిజన్స్ ఫారెస్ట్ పీపుల్ మౌంటైన్ పీపుల్ అండ్ ప్లెయిన్స్ పీపుల్ అనే విభాగం చేశారు ఆ విభాగం బట్టి ఇప్పుడు అస్సాంలోను మణిపూర్లోనూ మొహల్ మొహల్ చంపుకుంటూ ఉంటారు బోడో తర్వాత నాగా లిబరేషన్ ఇవన్నీ కూడా ఇదే విభాగం ప్లెయిన్స్ వలవన్ ఇలాగే అంటారు టెన్ ప్లెయిన్స్ పీపుల్ వర్ కిల్డ్ అని అంటారు అంటే కొండ మనుషులు కొండల్లో ఉండేవాళ్ళు మైదానాల్లో నివసించేవాళ్ళు ఇదంతా కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టారు మన వాళ్ళు దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతుంది కాబట్టి అలాగే డివైడ్ చేసి చూడనక్కట్రా నీక విజన్ ఇట్ ఈజ్ పాసిబుల్ కాబట్టి జగత్తంతా కూడా సద్రూపంగా చూడడం అన్నది ఇట్ ఈజ్ నాట్ అటోపియన్ కాన్సెప్ట్ ఇట్ ఈజ్ అ ప్రాక్టికల్ థింగ్ నీ స్వరూపము నీకు సద్రూపంగా తెలిసినప్పుడు నీకు జగత్తంతా సద్రూపంగా కనపడుతుంది జగ్ నీ అనుభవంతో చెప్తున్న మాట అది సదేవ నువ్వు సర్వ సదైవ తూ సర్వం అభిధానం అభిధీయ అన్యగ్రహాండ్ కార్తీకుడు చెప్పిన దానికి విరుద్ధంగా ఏదైతే నీవు అన్యము అనే బుద్ధితో ఒక పేరు పెట్టి వ్యవహరిస్తున్నావో ఆ సర్వము కూడా మా దృష్టిలో బంగారము తప్ప అదే బంగారం సత్తు తప్ప మరి ఒకటి కాదు అటువంటి వాళ్ళనే సంతరంట సంత పేరు ఉన్నారా సంత్ ఇప్పుడే నామదేవి జంత్ తుకారామి జ స జ్ఞానేశ్వరి జ సంత్ ఎందుకని వాళ్ళు జగత్తున్నంతని సూపంగా చూసింద ఈశ్వర రూపంగా చూసి వాటే విషన్ సో చాలా చాలా గొప్ప విషయం ఆ విషంలో ఉన్నవాడు వాడికి వాడు అంటాడు వాడు వరిమోహన్ నువ్వు అంటున్న పర్వతాలు నదులు సముద్రాలు మనుషులు ఇదంతా కూడా ఈశ్వరుడే నువ్వు పొరపడ్డావు నువ్వు అన్ని బుద్ధి అది ఏదో ఈశ్వరుడు కంటే భిన్నంగా ఇంకోటి ఉందని అనుకుని ఏదో పేర్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్నావు మా దృష్టిలో ఈశ్వరుడు కంటే భిన్నంగా ఏది లేదు అని అంటే సర్పబుద్ధ సర్ప ఇతీయతే సో ఆయన అభిధానము అభిధము దాన్ని వ్యవహారాన్ని ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు వాడు సర్ప అని అంటారు సర్ప పేరు ఆ సర్ప అనే పేరు పేరు వీడు ఉచ్చరించాడు కదా ఆ పేరు కష్టడానికి మూలమ ఏముంది బుద్ధి సర్పబుద్ధి ఉన్నది సర్పబుద్ధి సర్పమని వీడు బుద్ధి బుద్ధితో సర్పమని గ్రహించాడు అంచేతనే సర్పమన్నాడు ఇప్పుడు సర్పమనే నామము చేత నిర్దేశించబడినది ఏమిటి అంటే రజ్జు నెక్లెస్ అనే నామము చేత నిర్దేశించబడినది ఏమిటి బంగారము ఆ విధంగా జగత్తులోని సకల నామరూపములతో నిర్దేశించబడేది సత్ పరబ్రహ్మవే ఇంకో దృష్టాంతం యథావాటాది శబ్దేనా అభిధీయతే లోకే లోకంలో ఇలాగే ఉంటుంది లోకేంటే అర్థం ఏంటంటే అజ్ఞానం అని అర్థం లోకమంటే అజ్ఞానం అర్థం లోకంలో ఎలా ఉంటుందంటే పిండము ఘటము అనే పదాలను ప్రయోగిస్తూ ఉంటారు ఆదిశబ్దేనా కపాలము ఇలాంటి పదాలను ప్రయోగిస్తూ ఉంటారు ఎందుకు ప్రయోగిస్తున్నారంటే ఇవేవో సంథింగ్ డిస్టింగ్ ఫ్రం క్లే అని వాళ్ళ భ్రాంతి మృదహ అన్యబుద్ధి ఆ భ్రాంతి ఉండాలి లేదంటే ప్రయోగం చేయడు మృతి కంటే భిన్నము అనే ఒక బుద్ధితోటి ఆ మృత్యునే పట్టుకుని పిండము ఘటము కపాలము అనే శబ్దాలతోటి లోకంలో వాళ్ళు దాన్ని పలుకుతూ ఉంటారు అలాగే వివేక దర్శనా సర్పాధాన బుద్ధి నివర్తే ఆ తేడా తెలుస్తున్నవాడు వివేకం తెలుస్తున్నవాడు అంటే ఏంటంటే రెండు ఉన్నాయి అక్కడ వాడు రజ్జువును చూస్తూ ఉంటాడు వాడు రజ్జువును చూస్తూ ఉంటాడు సర్పనే మాట వింటాడు అదిగే బాగుంటాడు వీరి పక్కనే ఉన్న అజ్ఞాని బాగుంటాడు అప్పుడు వాడికి రెండు ఉండాలి వివేకానికి రెండు వీడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు వీడు రెండు పట్టుకురాడు ఎందుకంటే వీడు చూసేది రజ్జువు రజ్జువుని చూసేవాడు రెండోదే ఉంది అక్కడ లేదు కానీ రెండోది పక్కవాడు పెడతాడు ఈ అజ్ఞానం తీసుకొచ్చి పెడతాడు పిక్చర్లో అంటే అప్పుడు ఈ విన్నవాడికి సర్ప మాట వింటాడు రజువును చూస్తూ ఉంటాడు ఓహో వ్యజమహం వజువుని చూసి సర్పమని భ్రాంతి పడ్డాడు అవివేకం అని అనుకుంటాడు వీడికి వివేకం ఉంది కదా రజ్జుకి సర్పానికి ఉండే వివేకం వీళ్ళు ఉంది గనక అలా అనుకుంటారు కాబట్టి అప్పుడు వాడు అలా అనుకోగానే ఆ సర్ప అభిధానము సర్పమోనే నామము బుద్ధి సర్పమోనే బుద్ధి అవి రెండు ఆ వివేకము గలవాడు ఎన్నో ఉండవు వరేమసలు ఉండవు వాడు ఏమని చేస్తాడంటే వారి విదహం అది సర్పం కాదు రజ్జురా అని చెప్తాడు చెప్పిన మాట విని వీడు మళ్ళీ రజ్జును చూస్తాడు చూస్తే అంతకు ముందున్న సర్పము అనే నామము అభిధానము సర్పము బుద్ధి తొలగిపోతాయి వాడికి అజ్ఞానికి తొలగిపోతాయి అది సమాచారం అలాగే సత్తు జగత్తు కూడా యథాచ మృద్వివేక దర్శనం ఘటాది శబ్ద బుద్ధి నివర్తేనే అది వస్తుంది ఇది మృతు ఇది ఇప్పుడు మృత అంటే మృత అంటే మీకు అది అనుభవంలో వస్తుందో రాదో ఇది ఇది బంగారము అంతే ప్లస్ కాదు స్వామికి నెక్లెస్ వాడు నెక్లెస్ ఉంటాడు అది బంగారం నాకు తెలిసి వాడు నెక్లెస్ అని ఉంటాడు అంతే సో ఆ వివేకము ఎప్పుడైతే వివేకమును చూస్తూ ఉంటాడో అంటే ఏదైతే ఘటము అని వీళ్ళు వర్ణిస్తున్నారో అది వాస్తవంలో మృతే అని వీడు చూస్తూ వాడి బుద్ధిలో ఘట శబ్దము ఘట బుద్ధి వాడి ఎందుకు స్థిరంగా నిలిచి ఉండాలి ఈ అగలవాడు ప్రవేశపెడితే వస్తాయి కానీ అవి వాడిని బంధించవు కానీ ఎప్పుడైతే వాడు చెప్తాడు రేణు ఘటము నిత్యం తెలుసుకో అని వివరిస్తాడు అప్పుడు వాడికి కూడా ఘట శబ్దము ఘట బుద్ధి తొలగిపోతాడు తొలగిపోతాయంటే అవి సత్యము ఆగ్రహం తొలగిపోతుంది ఆ నాన్ ఇన్క్లేచర్ లేకుండా అయిపోతుందని వాడి డిక్షనరీలో ఆ పదం చేరిపేస్తాడని కాదు ఇంకా తర్వాత మళ్ళీ ఘటహ అంటే ఏమిటో పైకి కిందకి ఉంచాడనే అభిప్రాయం కాదు వాటి ఎందుకు సత్యత్వ బుద్ధి తొలగిపోతుంది సత్యత్వ బుద్ధి తొలగిపోతే చాలు ఉంటాయి చూసి సర్పం అనుకున్నారనుకోండి భయం వేస్తుంది దుఃఖం కలుగుతుంది భయము దుఃఖము కూడా కదా అరే అది సర్పం కాదు రజ్ఞు అని తెలిసిందనుకోండి అప్పుడు సర్పము మాట అంటూనే ఉంటాడు అరే పావునుకున్నాను రా అన్నప్పుడు పావు ఉంది కదా పావునే మాట ఉంది పావునే బుద్ధి అంతకుముందు పాము అనే మాట పాము అనే బుద్ధికి అది రద్దు అని తెలిసిన తర్వాత పాము అనే మాత బుద్ధికి చాలా తేడా ఉంది ఆ తేడా ఏంటంటే అంతకుముందు పాము నామము పాము బుద్ధి సత్యముడు ఇప్పుడు అది నిత్య అది సత్యముడు కావు కాబట్టి పాము మాట ఉన్నంత మాత్రాన బంధం ఉండదు అది సత్యమైనప్పుడే బంధం ఉంది కనుక నివర్త అంటే తొలగిపోతాయి అంటే వాడు లేకుండా పోతాయని కాదు వాటి ముందు సత్యత్వ బుద్ధిపోతుందంటే మనం ప్రయోజనంలో కూడా అలా అంటాం ఆతో నెక్వస్ నెక్వెస్ ఉంటాం నెక్వస్ అనేది ఏమీ లేదన్నా అంటే దాని సత్యత్వ బుద్ధి తొలగిపోయింది అని ఆ విధంగా ఈ ఘటన విషయంలోనూ మృతి విషయంలోనూ అవుతుంది సరిగ్గా ఈ దృష్టాంతములు ఎలాగో కూడా అదే పరిస్థితి అదే అంటారు సద్వత్ సద్వివేకదర్శినా అన్య వికార అదేవిధంగా సత్తు యొక్క వివేకమును దర్శించే మహాత్ములకు అంటే సత్తి యొక్క వివేకం అంటే ఏమిటి ఈ జగత్తులో కనపడేటువంటి నానాత్మంతా కూడా సత్తు మాత్రమే భాషిస్తోంది అని స్పష్టంగా తెలుస్తుంది అలా స్పష్టంగా సద్రూపంగా జగత్తునంతని అంటే నామరూపాలను దర్శిస్తూ ఉండగానే నామరూపాలు కనపడతాయి జ్ఞానికి కూడా నామరూపాలు కనపడతాయి నామరూపాలు కనపడుతూ ఉండగానే వాటి అవి సత్యములు కావని వాటి అధిష్టానము సత్ అదే సత్యము అని ఆ వివేకాన్ని స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటాడు దాంతోటి అన్యములైన వికారములు అంటే ఇల్లు వాళ్ళకి లేకపోతే ఈ పర్వతములు నదులు మనుషులు పశువులు పక్షులు అనే భేదజాతం అయితే ఏదైతే ఉందో ఇవన్నీ వికారములు వీటికి సంబంధించిన నామాలు వాటికి సంబంధించిన బుద్ధులు ఇవన్నీ కూడా నివర్తే అసద్దర్శికి సద్వివేకము గల వాడికి ఇవన్నీ కూడా అవతల పోతాయి అంటే అవన్నీ కూడా యథార్థములు కావు అనే సత్యాన్ని తెలుసుకుంటాడు ఆ అగ్రహం పోతుంది సో ఇప్పుడు ఎలాగంటే ఒక గృహస్థంన్నాడు ఇప్పుడు ఆ గృహస్ గృహస్థులకు ఫ్యామిలీ పర్సను పర్వాలేదు సో తను తన భార్య తన పిల్లలు భోజనం చేస్తే ఫీజు కంఫర్టబు అవుతుంది వీరాజ్ మహాత్మునున్నాడంటే Allah is isolated. He is neither comfortable nor uncomfortable in such exclusive situations. Allah is isolated. He takes everything in his stride. He is a man who is in his life, he is a man who is in his life and is a man who is in his life. This man who is in his life is a man who is in his life. ఆ పేర్లు పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు కోడుకు అంటే స్వాలో పడతాడు వాళ్ళ పక్కింటి వాళ్ళ అబ్బాయి కరాలో పడతాడు ఆ విధంగా ఆ నామరూప బుద్ధిని బట్టి అది వచ్చినప్పుడు వాడికి అంతా విభాగంగానే కనపడుతుంది అలా కాకుండా మహాత్ములకి సర్వమునందు అటువంటి విభాగ రహితమైనటువంటి సకల మానవాళి ఎందు మనుష్యత్వ బుద్ధి సకల ప్రాణుల ఎందు ప్రాణిత్వ బుద్ధి ఆ విధంగా గురువు అవుతో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఆల్ వన్ అప్సల్యూట్ బీయింగ్ అండ్ ఆల్ ఐ సీజన్ అపియరెన్స్ అనేటువంటి విషయం క్లియర్గా ఉంటుంది దాన్ని అభ్యాసం కూడా అలా అభ్యాసం కూడా చేస్తా అహంగ్రహోపాసన చేస్తా ఈ సర్వము నేనే అనే అహంగ్రహోపాసన కూడా చేస్తా సో ఆ తర్వాత వాటామై లేకపోతే అయామును పరిశీ చేసినట్లయితే ఆ బియింగ్ యొక్క సర్వ సర్వత్వము మీకు ఆ బియింగ్ లో మీకు ఆ డివిజన్స్ ఏమి ఉండవు ఆ డివిజన్స్ అన్ని కూడా అక్కడికక్కడ విలీనం అయిపోతుంది సో ది మోషన్ ఆఫ్ డివిజన్ అన్నది మీకు ఆ బియ్యంగ్ తోటి మీరు నిలిచి విన్నప్పుడు మీకు అది అనుభవానికి రాదు సో ఆ విధంగా ఆ ఏకత్వాన్ని ఎప్పుడైతే మీకు ఒకసారి అనుభవానికి వచ్చిందో అది నా స్వరూపము అనేటువంటి వివేకం ఎప్పుడు నిర్మాణమైనదో అప్పుడు మీరు నానా చూస్తూ ఉన్నా కూడా సో యూ మూవ్ ఆన్ ఇప్పుడు ఒక పార్టీ వాడు ఉన్నాడు అనుకోండి వాడు పార్టీ ఓడిపోతే వాడు చాలా అన్హా అన్హ్యాపీ అయిపోతాడు అన్హాపీ అయిపోయినాడు కొంతమంది ఆత్మహత్య కూడా చేసి ఉంటాడు అదే మహాత్ములు ఉన్నారనుకోండి చల్ ఎందుకంటే ఇది నా పార్టీ ఇది పరాయి పార్టీ అనే విభాగం ఓవరాల్ గా ధర్మాన్ని సపోర్ట్ చేస్తారు ధర్మాన్ని సపోర్ట్ చేయటం అన్నది అది ఒక సమాజ సమాజం ఎడల నాకు ఒక కర్తవ్యము గలదు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ధర్మాన్ని సపోర్ట్ చేస్తాను అంతకు మించి విధానం ఉంది సమా సమాజము అనేది ఒకటి ఉంది ఈ సమాజానికి నేను ఈ సమాజం నుంచి నేను కొంత తీసుకుంటున్నాను తిరిగి సమాజానికి కొంత ఇవ్వాలి అనే ఆ బుద్ధి కలిగినప్పుడు ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ ఏవో కార్యాలు చేయటం కొన్ని మంచి కార్యాన్ని ప్రోత్సహించటం ఇలాంటివేదో చేస్తారు తప్పించి స్వాతరానే భేదం మాత్రం वाचो अनेुति उदाह तैकृ यचो निवर्तं नीका सदुद्धि करमेश्वर या दर्शन आईश्वर सर्वत्रा दर्शन लक्षण ऐर्प अं ना तई मनस्सुटे मनस्स अं నానాత్వాన్ని ముందుకు తోస్తూ ఉండేటువంటి ఆలోచించే ధోరణి అది మనస్సు సో నానా మనస్సు అంటే నానాత్వం ఇంకా వేరే ఏం కాదు ఇంకైతే నేను చాలా సార్లు అంటూ ఉంటాను ఇట్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ది మైండ్ యువడ్ అండ్ అపోజ్ ముందు డివైడ్ చేస్తుంది తర్వాత అపోజ్ చేస్తుంది డివిజన్ దగ్గర ఆగి పర్వాలేదు కూడా ద్వంద్వములను నిర్మాణం చేస్తుంది డివైడ్ చేస్తుంది స్వ పరాన్ని చేస్తుంది ముందు డివిజన్ తర్వాత అపోజిషన్ సో ఆ మనస్సు ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది కానీ ఆ సద్దర్శనం ఎప్పుడైతే సద్దర్శనం అనే గ్రంథం రమణ భగవాన్ని అంత శక్తి యొక్క విచారం అబ్బా టెక్స్ట్ అది ఇంత సతి తప్ప ఈ వాదం సో ఆ సద్దర్శనమునందు మీకు మనస్సుకి స్థానము లేదు అక్కడ అప్రాప్తి మనస్సార్క ఎందుకంటే సద్దర్శనంలో విభాగం డివిజన్ ఉండదు మనస్సు ఉన్నతో ఒక డివిజన్ తప్ప మరేమీ ఉండదు అప్రాప్త్య మనసాత్మ ఇది అనిరుత్తే నిలయనే ఇత్యాది శృతి భూడా తైత్రీయ శృతి అని అంటే ఆత్మతత్వాన్ని చెప్తాం అనివిత్తే అది నిర్వచనములకు అతీతమైనది అది నిర్వచనం ఒకప్పుడు నామం బతకపోవచ్చు వీడు నామం అంటే పేరు కతకపోవచ్చు కానీ నిర్వచనం చేస్తాడు ఫలానా వంశంగా తంటాడు ఫలానా కులం వాళ్ళంటాడు ఫలానా గోత్రం అంటాడు ఫలానా ప్రాంతం అంటాడు ఫలానా శాఖ అంటాడు ఇంకా ఏంటన్నా చెప్తాడు సో ఈ విధంగా ఇటువంటి నిరుక్తులు ఏవైతే ఉన్నాయో ఈ నిరుక్తులన్నిటికీ కూడా నిరుక్తి అంటే డెఫినెషన్ అన్నిటికీ కూడా అతీతమైన అందుకంటే మహాత్ములు దే రిక్యూజ్ టు డిఫైన్ అంశల్స్ ఒక డెఫినెషను చెప్పాడనుకోండి ఎవరైనా అంటే ఆత్మజ్ఞానానికి ఆ వ్యక్తి తనంత తానుగా ఒక అడ్డగోడ నిర్మించుకుంటున్నాడు అని అంటే డెఫినెషన్ డెఫినెషన్ ఇతరులు వ్యవహారం కోసం ఇతరులు కానీ ఏదైనా వ్యవహారం దృష్టి ఏదైనా డెఫినేషన్ ఉంటే ఉండొచ్చు కానీ స్వరూపంలో భాగంగా స్వామికి తమ పరిచయం అయితే చేయడన్నారనుకోండి ఎలా చేస్తాడు పరిచయం వాచవీహస్తుడు అంటే అయా మిస్టర్ సోవంశ్వర స్వామి హెడ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ బిలాంగింగ్ టు దిశ సంప్రదాయ అని పరిచయం చేసేదనుకోండి బస్ ఇది మీకు ఎమిస్టేక్ లేదంటే మాకు తెలుసండి వింటే అలా సందర్భాన్ని బట్టి పరిచయం చేస్తున్నాము అంటే ఇది చాలా అలా చేయక్కర్లేదు ఏమి చేయొచ్చు అంటే అయా మీ గురించి మేము ఏమైనా తెలుసుకోవాలి కొంచెం చెప్పండి అంటే నన్ను ఫలానాని పిలుస్తారు అని చెప్పచ్చు అలా చెప్పాలి నేను ఫలానా అని కాదు నన్ను రాముడు ఎలా చెప్తాడు రామోనామ జనేశ్వరత అంటే నువ్వెవర నువ్వెవరంటే నన్ను జనులందరూ రాముడు అని పిలుస్తూ ఉంటాడు సో ఆ విధంగా నన్ను నన్ను జనమందరూ స్వామీజీ మీరు కూడా స్వామిజీ అంటే అలా చెప్పారు సంథింగ్ లైక్ దాట్ అంతే దాని I am so-and-so head of disorganization, head of datorganization. Allah has defined just to, example, the parisianization and conduct. The entire Andhra Pradesh comes under my jurisdiction and the entire Andhra Pradesh comes under my jurisdiction. Andhra Pradesh is my jurisdiction. If you look at the car, there is a district type, there is a district type. This is a forest station, and you are bored, but you are bored. ఎలాగంటే గహజీపట్నం పోలీస్ స్టేషన్ పనిధి అసమాప్తమే అని పోతుంటారు అంటే బోర్డు పక్కన ఒక కనుక మర్డర్ అయితే మీరు పట్టించుకోవడం కూడా పట్టించారు మాకు సంబంధం లేదంటే తిరుమలగిరి పోలీస్ స్టేషన్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ అంటే లాల్ బజార్లో ఉంటుంది పోలీస్ స్టేషన్ అంటే అది ఎక్కడో ఉంటుంది బెల్లారంలో ఉండదు మీరు ఆ పోలీస్ స్టేషన్ లో బాలనగర్ పోలీస్ స్టేషన్ అంటాడు అది బాలనగర్ అయిపోయి ఇంకో బస్తీలో ఎలా చూస్తే ఇక కలిగి అయితే ఈ హైదరాబాద్ అంటే ఇలాగే ఉంటుంది సో ముర్షీదాబాద్ పోలీస్ స్టేషన్ ఉన్నది ముషీదాబాద్ లో ఉండదు ఇంకెక్కడో ఉంటుంది పోసే అది అలా ఉంది మనం వాటెవర్ సో ఆ ఇది మా జ్యూరిస్ దిక్ష అంటే జ్యూరిస్ దిక్షన్ లో మీరు దక్షిణలోవి చేయడానికి వీలు లేదు దక్షిణలోవి మీరు వసూలు చేయడానికి వీలు నేను వసూలు అది కాల్ చేస్తుంది చాలా బాధ్యం సో ఇది ధర్మం నేదర్ రే జ్ఞానం నా ధర్మ ఆలోచన అనిపితే అనిలైనే ఏటో బయ్ అనిలయనము మన ఎక్కడ సందేహం ఆధారపడి ఉంది అలాంటిది లేదు ఇప్పుడు ఘట ఉందనుకోండి ఘటానికి నిలయనం మృతే మృతికి నిలయనం ఏంటి మరొకలేదు మృతి ఇట్ సాంగ్స్ బై ఇట్ సార్ ఇది ఇన్ దగ్జాంపుల్ మృత్ స్టాండ్స్ బై స్టాండ్స్ దార్ట్ స్టాండ్స్ ఆన్ మృతు ఆన్ మృతు అంటే దీని అధిష్టానం అది పార్టీ యొక్క అధిష్టానం మృతు అధిష్టానం అంటే ఈ పార్టే మృతు రూపంగా ఉన్నాను పార్టీ ఉనికి మృతు యొక్క ఉనికియే అని అధిష్టాడు కాబట్టి అటువంటిది ఈ సతికి ఆశ్రయం మరొకట్లేదు జగత్ ఆశ్రయం ఏమిటి సట్ సో ఇంకొకటి అన్ని ఎలా ఏమో అని చెప్పిన దాన్ని స్వయం భూ అంట వేదాంతంలో స్వయం భూ అన్న మాట వస్తుంది అంటే స్వయం భవతి ఇటు స్వయం భూ ఇన్ సేట్ నెక్లెస్ నెక్లెస్ ఈజ్ బైట్ సెల్ఫ్ అని చెప్పగలరా చెప్పలేదా నెక్లెస్ ఈజ్ బికాస్ గోల్డ్ ఈజ్ గోల్డ్ ఈజ్ ఇట్ ఈస్ బైట్ సయం ఈ టెంపుల్ పీపుల్ ఏం చేస్తారంటే శివభక్తుడు సర్వం శివమయం జగతం ఉండవు శివభక్తుడు ఏమన్నా సర్వం శివమయం జగతం అలా కలగా అలా ఉండవు శివుడు దేవాలయంలో మాత్రమే ఉన్నాడు అంటారు కానీ మంచిదే దేవాలయానికి వెళ్ళి ఒక రకంగా ఒక స్థాన నిర్దేశం చేస్తే మంచిదే కానీ ఈ శివలింగం కంటే ఆ శివలింగం గొప్పదండి అది అలాగా ఇప్పుడు ఈ శివలింగం కంటే ఆ శివలింగం గొప్పది అంటే అర్థం ఏంటండి దాని అర్థం మీరు తెలుసుకోవాలి ఈ శివలింగం కంటే ఇది తక్కువది అని అర్థం అసలు ఈ తరతమ భేదం శివలింగంలో ఏదో ఒక లింగాన్ని గోడ ప్రతిష్ఠించి పూజ చేసుకుంటే మళ్ళీ తరతమ భేదం ఏమిటి ఎవడ మళ్ళీ తరతమ భేదం ఆ తరతమ భేదాన్ని మళ్ళీ లాజిక్ ఉంది ఇది స్వయంభూలింగమో ఇది కాదంటాడు ఎందుకు కాదు అన్ని స్వయంభూలింగాలే ఎవరికి శివ ఈస్ బై హింస్కల్ ఫర్ బై డైట్స్కల్ అన్ని స్వయంభూలింగాలే అలా కాదండి ఇది రెండు వందల ఏళ్ల క్రితం ఎవరో ప్రతిష్ఠించారో ఇది స్వయంభూ కాదు అది కూడా ఆలక్క అది కూడా స్వయంభూ కాదు అది కూడా ఇంకో ప్రతిష్ఠించారు రెండు వందల ఏళ్ల క్రితం కాదు రెండు వేల ఏళ్ళ క్రితం అన్ని స్వయంభూలింగాలే అన్ని శివలింగాలు ఒకే శివుడు అన్ని ఈక్వల్లీ పవర్ఫుల్ ఈక్వల్లీ గుడ్ ఈక్వల్లీ వాల్యూ అంత మాత్రం కూడా తెలుసుకుని వెళ్తే వారి శివభక్తుడు ఎలా అవుతాడు కొని విష్ణు వద్దులే కనీసం శివుడి దగ్గరైనా విష్ణువుకి కొని ఏ విష్ణుదేవి వెళ్ళదు ఎలా ఉంచే శివుడి దగ్గరైనా ఒక యకత్వాన్ని వీరు అంగీకరించాలా అది కూడా లేదు బస్ అవి దిస్ టెంపుల్ వాట్ ఎవర్ ఐడియాస్ ఆఫ్ థాట్ క్రాసెస్ ఇట్ హాస్ పుట్ ఇన్ పుటి సొసైటీ దికన్ అ ప్రాబ్లం దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది సో ది హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఈ దోషం ఎందుకు వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ ఇదే మాట బికాస్ ద టెంపుల్ హ్యాజ్ సీజ్డ్ టు బీ సీట్ ఆఫ్ లర్నింగ్ ఫోర్వన్ టెంపుల్ అయితే ఎలా ఉండేదో తెలుసునండి మూడు ఇట్ ఈస్ సీట్ ఆఫ్ త్రీ థింగ్స్ ఒకటి మీరు అక్కడ దేవుణ్ణి ఉపాసన చేసుకోవచ్చు ఉపాసనండి అంటే మీరు అక్కడికి వెళ్ళేదో జపం ఏదో చేసుకోవచ్చు అని పూజ పురోహితు చేస్తాడు పూజ పూజారి చేస్తారు మీకు పూజతో సంబంధం లేదు మీరు వెళ్ళి దర్శనం చేసుకోవటం అక్కడ కూర్చుని కొంతసేపు ధ్యానం చేసుకోవటం బస్సా పూజతో మీకు సంబంధం లేదు మరి పూజా ద్రవ్యాల ఎవరు ఇస్తారంటే దానికి ఏదో కొంత ల్యాండ్ ఏదో ప్రాపర్టీ ఉంటుంది దాని నుంచి వచ్చినటువంటి ధనంతో పూజా ద్రవ్యాలు పురోహితులు తెచ్చుకుంటాడు ఆ పూజాది చేసుకుంటాడు ఆయన జీవితాల గడిచిపోతూ ఉంటుంది నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో ఆ వేళ నువ్వు అక్కడ ఏదైనా కొంచెంసేపు కూర్చొని చెప్పని చేసి చక్కరా ఓరా మీకు టెంపుల్కి ఇంకా సంబంధం ఏం అది కరెక్ట్ అప్రోచ్ అన్నమాచారి తిరుపతి వెళ్ళినప్పుడు అలాగే ఉండేది తర్వాత ఏమిటి కామర్స్ కామర్స్ అంటే అలాగా ఇవాటికి పార్టిసిపేషన్ లేకపోతే వాళ్ళు డబ్బు పడదు కాబట్టి పూజ పూజ వీడికి ఏం సంబంధం పూజతో వీడు తిరుపతి వెళ్తాడు వీడికి దేవుడి పూజతో వీడికి సంబంధం లేదు తిరుపతిలో దేవుడి పూజ ఉదయ పూజ సాయంకాల పూజ రెండు పూజలు ఉంటాయి కొంత మధ్యాహ్న పూజ ఉంటే మధ్యాహ్నం పూజ కూడా ఇంకో రెండు పూజలు ఉంటే ఉండనివ్వండి ఏదో ఆగ్రమశాస్త్ర ప్రకారంగా ఆ పూజలు ఉంటాయి ఆ పూజలు దేవ పూజ చేస్తారు దానికి కావాల్సిన సామగ్రి వాళ్ళు ఆ ధనంతో సంపాదించుకుని ఉంటారు ఆ ధనం ఉంటుంది తిరుపతి దేవైద్యం అడుగుతుంది యూనివర్సిటీలు పెడతాను డబ్బు కష్టం గానీ నైవేద్యం డబ్బు ఉండదండి ఆ డబ్బు ఉంటుంది కాబట్టి ఈ వెళ్ళిన భక్తుల దగ్గర మళ్లీ వసూలు చేయాల్సిన అవసరం లేదు వెంకటేశ్వర ఈ భక్తులు కూడా వెళ్ళి అక్కడ ఆ పూజలో వీళ్ళు హస్తక్షేపం చేయాల్సిన అవసరం లేదు అక్కడ యూ హ్ నథింగ్ టు డూ విత్ ఇప్పుడు మీకు టెంపుల్స్ ఉంటాయి బస్టూర్ లో టెంపుల్స్ ఉంటాయి ఎవరు వెళ్ళడు అక్కడికి పూజలు ఏం చేస్తాడు పెద్దనే వీళ్ళు ఏమన్న మీద నీళ్లు పోసిన వైద్యం మీద వస్తాడు అంతే గది లగ్గ శాస్త్రనామానికి అష్టోత్తరానికి ఇంత వైశుద్ధి లగ్గా మొత్తం బస్తీలో గంటకి సంబంధించి ఉదయ పూజ సాయంకాల పూజ బస్తీలో వాళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఉపాసన చేసుకోవడం ఇంకా ఖరారు సో సీట్ ఇట్స్ ఎ సీట్ ఆఫ్ వర్షిప్ అండ్ మెడిటేషన్ ఇట్స్ ఎ సీట్ ఆఫ్ లెర్నింగ్ టీచింగ్ చేస్తాం ఒక మహాత్ముడు ప్రతి టెంపుల్లోనూ సాధు ఆయన ఏదో రామాయణమో భారతమో ఉపనిషత్తులు అవి కూడా పంచదర్శి మొదలైన గ్రంథాలను టెంపుల్లో బోధించేవారు పంచదర్శి పంచదర్శి టెంపుల్లో బోధించారంటే మరి ఎలా ఉండేదో మీరు ఆలోచించండి తర్వాత ఇట్స్ ఆఫ్ హెల్త్ ఆల్సో అంటే అక్కడ వైద్య నారాయణం హరిహే అని ఆయన ఎప్పుడు కూడా మీకు ఇప్పటికీ పల్లెటూళ్ళలో పూజారి గారే మందిస్తారు మా నేను చుట్టూ పెరిగిన గ్రామంలో విష్ణువాలయం ఆచార్యులు గారు మందించారు ఆయనే మందిస్తారు ఇట్స్ త్రీ థింగ్స్ ఇప్పుడు ఏమైంది టీచింగ్ లేదు మెడిసిన్ ఎలాగో లేకపోతే మెడిసిన్లోనే అక్కడ అలా వచ్చాయి మెడిసిన్ ఎలాగూ తర్వాత ఇంక ఇప్పుడు కామర్స్ పెట్టేశారు ఆ ఉపాసనలో కూడా కమర్షియలైస్ చేస్తారు సార్ ఇట్స్ ఏ వెరీ బిగ్ మిస్ కార్చన్ ఎనివే సో సో కాబట్టి ఈ భేదము శివుని ఎండే భేదము శివుడు విష్ణు భేదం అలా కాబట్టి విష్ణు స్వయంభూ అంటూ ఉండటం స్వయం అన్ని స్వయం భూయే మొత్తం అంత శుభమయం జగత్ అన్ని స్వయంభూ కాబట్టి దెర్ ఈజ్ ఓన్లీ వన్ స్వయంభూ దట్ ఈస్ ది ఆత్మ దట్ ఈస్ ది బ్రహ్మణ్ ఎవ్రీథింగ్ యాల్స్ ఇజ్ సూపర్ ఇంకోజేషన్ సార్ కాబట్టి నేను ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ పూజలను చెప్తూ ఉంటారు ఇది స్వయంభూలంగా ఉండే అంటారు అన్నాటి ప్రశ్న వైద్య స్వయం భూ దట్ ఈస్ ఆత్మ ద్రహ్మన్ టీచర్ స్టోన్ ఇట్ ఈస్ సూపర్ ఇంపోజిషన్ ఇట్ ఈస్ అన్ రియల్ అండ్ యాజ్ ది రియాలిటీ ది సట్ దట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ ది అంటే ఇది స్వయం ఇది కాదు హూ హూ సెట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ స్వయం భూ కాబట్టి మీరు ఇలాంటివి వింటూ ఉంటారు అందుకోసం చెప్పారు నేను తర్వాతీక్షిత్వా మంత్రం దగ్గరకు వచ్చాము సత్ అలా సంకల్పం చేసి నేను అనేకమవుతాను అని సంకల్పం చేసి సృష్టించినది అంటే ప్రకటమైనది ఏది ప్రకటమైనది తేజ అసృజత తేజస్టవత్ తేజస్సును సృష్టించను అంటే తేజస్సు రూపముగా ప్రకటమయ్యాను తర్వాత నను అని మళ్ళీ ఇంకో ఇంకో శంక ఇక్కడ ఎందుకంటే షత్తు నుంచి తేజస్సు వచ్చేస్తే వైత్రీయ శృతిలో ఆత్మ సత్ ఒకటే ఆకాశం వాయువు తర్వాత తేజస్ అక్కడ ఇక తేజస్ వడ్ ఈస్ దిస్ అని ఒక శంక తస్మాత్ ఆత్మ ఆకాశ సంభూత్యంతరే ఆకాశాద్ వాయు ృతీయం తేజశ్వతండి సో తస్మాత్వాత్మన తస్మాత్ ఏకస్మాత్ అంటే ఆయి పరబ్రహ్మ నుండి అది బ్రహ్మ బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ తస్మాత్వా ఏకస్మాత్ అయి పరబ్రహ్మ ఆ పరబ్రహ్మయే ఆత్మరూపంగా ఉన్నది అటువంటి బ్రహ్మాత్మ నుండి ఆకాశము ప్రకటనయ్యను అని చెప్పి అది శృత్యుతి అంటే తృతిలో అలా చెప్పి ఆకాశాన్ని చెప్పి ఆకాశం నుంచి వాయువు వచ్చిందని తృతీయం తేజస్ వచ్చింది అగ్ని వయోరగ్ని అగ్ని అంటే తేజ మూడో స్టేజ్లో వచ్చింది తృతీయం అలా శ్రుతం ఆ విధంగా అక్కడ పఠింపబడి ఉన్నది ఇహ కథం ప్రాథమ్యేనా తస్మాదేవ ఆకాశం ఇది విరుద్ధం సో అదే పరబ్రహ్మ నుండి ఆ శృతిలో మొట్టమొదటి ఆకాశం అని తర్వాత వాయువు తర్వాత తేజస్సు మూడోది ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇది వేగమే ఇది శృతే ఇక్కడ మొట్టమొదటి తేజస్సు ప్రాథమ్యనా తేజస్సు అక్కడ తృతీయ స్థానంలో తేజస్సు అక్కడ ప్రథమ స్థానంలో ఆకాశం ఇక్కడ ఆకాశం మాటే లేదు అది గాల్ చేస్తే విరుద్ధం ఇదంతా కూడా కాంట్రడిక్టరీ అని పూర్వపక్షం మైష దోష ఇవన్నీ దోషం కాదండి ఆకాశవాయు సర్గానంతరంసే తేజో సృజత ఇది కల్పనోపత్తే ఇక్కడ కూడా ఆ సట్ తేజస్సును సృష్టించింది అని చెప్పినప్పుడు మీరు మధ్యలో కొన్ని గ్యాప్స్ ఫిలప్ చేసుకోవాలి ఉపనిషత్తులలో మధ్య మధ్యలో ఒకటి రెండు గ్యాప్స్ అవసరమైతే ఫిలప్ చేసుకోవాలి అది ఎప్పుడు సంవత్సరాలు ఉన్నదేగా వ్యవస్థ కాబట్టి ఆ సత్ ఆకాశము వాయువుల ద్వారా తేజస్సును సృష్టించను అని ఆకాశ వాయువుల ద్వారా అని మీరు మధ్యలో పెట్టుకోవాలి అక్కడ చేసుకోవాలి చేసుకుంటే సరికూడదు అలాగే చేయాలి ఒకవేళ మీరు అధ్యానహారం చేయటం ఇష్టం లేదా ఇంకో పాయింట్ తో చూడండి అంటారు అథవా అవివక్షిత ఇహ సృష్టి క్రమ వివక్షితము అంటే ద ఇంటెంట్ ఇదంతా చెప్పటంలో ఇంటెంట్ ఒకటి ఉంటుంది ఒక అభిప్రాయం ఉంటుంది మనస్సులో ఇక్కడ ఏ క్రమంలో సృష్టి వచ్చిందో చెప్పటము తాత్పర్యము కాదు అది నాకు ఇంటెన్షన్ ముందు ఇది పుట్టింది తర్వాత అది పుట్టింది అదేమి ఇంటెన్షన్ కాదండి అది ఇంటెన్షన్ కాదు ఇప్పుడు ఒకసారి నేను మాట ముందు బంగారం ఉంటుంది బిస్కట్ ఉంటుంది దాన్ని ఏమో వెల్ట్ చేసి మోసలో పోస్తాము ఆ తర్వాత నెక్వెస్ వస్తుంది దాని వేసి పెడతామని నేను చెప్పాను అనుకోండి చెప్పి మీరు లేచి ఆ అలా అక్కర్లేదు మధ్యన కొత్త మెషీనరీ వచ్చింది అదేం అక్కర్లేదు బంగారం డైరెక్ట్గా నెక్వెస్ వస్తుంది అని చెప్పారనుకోండి చెప్పి నన్ను ఖండించారనుకోండి అంటే నేనంట నా పోల బలంట ఎందుకంటే నేను చెప్పదలుచుకున్నది ఆ ప్రాసెస్ కాదు ఏమిటి నేను చెప్పదలుచుకున్నది ఏమిటి నెక్లెస్ నిత్య బంగారము సత్యము అది నేను చెప్పదలుచుకున్నది అది నా ఇంటెంట్ కానీ వారు మోసలో పోశాడు మోసలు ఇంటి బయటకు పోశాడు ఇవన్నీ నా ఇంటెంట్ కాదు ఉంటే సందర్భంగా చెప్ప అలాగే ఇక్కడ కూడా ఈ జగత్తంతా సత్తు తప్పు మరేమీ కాదు అని చెప్పటమే ఇంటెంట్ ఓ వరస చెప్పడం ఇంటెంట్ కానే కాదు కాబట్టి అక్కడ ఆ వరస ఉంది ఇక్కడ ఈ వరస ఉంది ఓన్ వరే లో కిత్తిరి మహర్షి ఏది చెప్పాడో షందోగ మహర్షి సామవేద మహర్షి కూడా అది చెప్తున్నాడు ఆ వరస ఇటువటో కొంచెం ఇటువటు వచ్చినా నష్టమండి అది అలా తీసుకుంటాం కాబట్టి అవివక్షిత ఇహ సృష్టి ఈ ప్రకరణంలో ఇహాంత